సహన సహనౌునత్తు సహ వీర్యంకరవహై తేజస్వినధీతమస్ మావిషావై shanti shanti shanti hi oh, om shanti shanti shanti bhaje govindam bhaje govindam govindam bhaje mudhamate bhaje govindam సన్నిహితే కాలే నహిరీకరణే కాబట్టి ఇక్కడ మూఢమతే అనంటే మూర్ఖమతి ఉండదండి అక్కడ మూర్ఖుడే ఉంటాడు మూర్ఖమతి ఉండదు మూఢమతి ఉంటుంది ఎందుకనంటే వాడి మతి మూఢత్వం చేత నిండబడి ఉంది అబ్బాయి భజ గోవిందం భజ గోవిందం అని అంటే గోవిందనామాన్ని భజన చేయమనో జపం చేయమనో కాదు లేదా గోవిందుని పరమాత్ముడికి నువ్వు సేవకుడిగా పడుండమని కాదు అర్థం అవి రెండు అర్థాలున్న మూలమైన అర్థం ఏంటి అంటే అబ్బాయి గోవి వేదాంత వాక్యై విందతే యహ సహ గోవింద ఎవరైతే వేదాంత తత్వం ద్వారా తెలియబడుచున్నాడో వేదాంత ప్రతిపాదితమైనటువంటి సిద్ధాంతం ద్వారా ఎవడైతే వ్యక్తపడుతున్నాడో తెలియబడుచున్నాడో వాడు గోవిందుడు కాబట్టి వాన్ని భజ వాణ్ణి సేవించి అంటే ఏంటి శ్రవణంచే వాడి విషయాన్ని శ్రవణం కాబట్టి ఇక్కడ భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే మనం ఏం చేస్తున్నామంటే ఈ లోకంలో వీటికి భిన్నంగా చేస్తున్నాం ఏం చేస్తున్నాం వాళ్ళ గురించి వీళ్ళ గురించి జపాలు చేస్తున్నాం వీళ్ళకి వాళ్ళకి అడ్డమైన వాళ్ళకి సేవలు చేస్తూ తిరుగుతున్నాం వీళ్ళ గురించి వాళ్ళ గురించి తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నాం అందుకు భిన్నంగా ఇక్కడ భజగోవిందం మూడు వాక్యాల్ని తిరగొడుతుంది అబ్బాయి నువ్వు గురించి వీడి గురించి ఆలోచించకు వాడికి వీడికి నువ్వు సలాములు కొట్టి నువ్వు సేవ చేయవలసిన అవసరం లేదు నువ్వు వీణ్ణి వాణ్ణి తెలుసుకోవాలనే తాపత్రయం పడకు నీ గురించి నువ్వు ఉద్ధరించుకునే దానికి మార్గాన్ని ఏర్పరచుకుని ధరించేవయ్యా అంటుంది భజగోవింద కాబట్టి ఇక్కడ మూఢమతే అనంటే ఎవడైతే లోకవాసనతో లోకేషనతో తిరుగుతున్నాడో వాణ్ణి మూఢుడు అంటుంది ఎందుకు అనంటే ఇక్కడ ఆ వ్యాకరణం నేర్చుకోవాలనే బ్రాహ్మణుణ్ణి కదా దృష్టిలో పెట్టుకుని అన్నారు వ్యాకరణంలో తప్పు లేదండి ఎందుకనంటే వ్యాకరణం రాకపోతే ఈరోజు బదుగు వంచే శ్లోకాలన్నీ సంస్కృతంలో ఉన్నాయి ఈ అసలు వ్యాకరణం వద్దన్నారు శంకరులు అనంటే ఈ శ్లోకాలు ఏం అర్థం కాదు మనకు అక్కడ వ్యాకరణాన్ని శంకరులు తిట్టలేదు ఇక్కడ డుక్రింజ్ కరణే అని ఉంది కదండి డుక్రుంజ్ కరణే అనంటే కర్మ అని అర్థం అర్థం ఏంటి కర్మ కర్మకి ఆ ధాతు అనమాట డు క్రింజ్ అనేటువంటి ధాతువు నుంచి కర్మ అనేటువంటిది బయటకు వస్తుంది అంటే ఇక్కడ అర్థమైందంటే ఎవడైతే కర్మనే నన్ను ఉద్ధరిస్తుంది నేను చేసుకునే కర్మలే నన్ను ఉద్ధరిస్తాయి అనుకుంటాడో వాడు మూఢుడు కర్మ వల్ల నేను ఉద్ధరింపబడతాననుకునేవాడు మూఢుడు అందుకనే వేదమంత్రంలో కూడా ఒక సన్యాసి దగ్గరికి వెళ్ళేటప్పటికి నర్మణ ప్రజయా త్యాగే నైకే అమృతత్వమా నుహు అంతేకాదు ఇక్కడ అదే శంకరుల భజగోవిందంలో డుక్రిన్ కరణే ఎందుకంటే ఇంకా కర్మని పొట్టుకుని వేలాడుతున్నావు సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహిక్షన్ కరణే నీకు మరణం ఆసన్నమయ్యేటప్పుడు నీ కర్మలేవి నేను రక్షించవు అవి ఏం చేస్తా తెలుసా ఓహో బతుకున్నంత కాలం నన్ను ఆచరించాడు కాబట్టి వీడికి నేను ఒక మేలు చెయ్యాలి ఏమిటి నీ ఫలాలను ఉత్పత్తి చేసి వాడికి అప్పచెప్పాలంటే ఇంకో జన్మనివ్వాలని తాపత్రయపడతాడు ఇంకో జన్మని పొందుతావు పొంది ఏం చేస్తావు పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే కలుస్తారే కృపయా పారే పాహిమురారే ఈ కర్మలు మనల్ని రక్షించవు భక్షిస్తాయి శిక్షిస్తాయి తెలియకుండా నిప్పుంది మనకు అన్నం వండి పెడుతుంది కానీ చాలా గొప్పదని ఇలా పట్టుకున్నాం అనుకోండి అబ్బా అన్నానే వండి పెట్టి నా నా బంగారు కొండాని ఇలా పట్టుకున్నాం అనుకోండి కాలుతుందండి అలాగనే కర్మ అనేటువంటిది ఏంటనంటే బాగుంటుంది కానీ దాంట్లో వెళ్ళి పడ్డామా కృతిమహోదా గతి నిరోధకం గమనించింది ఎంత అద్భుతమైనటువంటి కోణము ఉపదేశ సారము ఇది ఆల్మోస్ట్ నడక ఒకలా ఉంటుంది కొంతవరకు తర్వాత మళ్ళీ ఇదొక దారిలోకి వెళ్ళిపోతుంది ఇది ఒక దారిలోకి వెళ్ళిపోతుంది అంటే ఇది వైరాగ్యాన్ని వివేకాన్ని ఇస్తుంది ఉపదేశ సారం పూర్తి ఆత్మజ్ఞాన నిష్టను పెంచుకుంటూ వెళ్తుంది ఇది లేదే అది ఉండదు నిలబడదు అంతే కదా పాలు కావాలని అడిగారు అనుకోండి పాత్ర కావాలి పాత్ర కావాలనుకున్నప్పుడు ఆ పాత్ర ఎలాంటి పాత్ర కావాలి దుమ్ము ధూళి మట్టి మురికి వశానం అన్నీ ఉండే పాత్ర ఉంటే బాగుంటుంది పాలుకి ఉండదు దాన్ని శుద్ధం చేయాలి ఆ పాత్రను శుద్ధం చేసే విధానమే భజగోవిందం శుద్ధమైన పాత్రలో ఏ పాలునైతే పోస్తున్నామో అదే ఉపదేశసారం కాబట్టి భజగోవిందంలో శంకరులు చాలా అద్వితీయమైన కోణాన్ని ఆవిష్కరిస్తూ ఆయన అంటారు డుక్రుంజ్ కరణే అని అంటే సంస్కృతాన్ని తిడుతున్నారు ఎందుకయ్యా సంస్కృతం వెళ్ళవేస్తున్నాం అని అని అనుకుంటుంటారు అది ఎప్పటికి పొరపాటు సంస్కృతాన్ని శంకరులు ఎప్పుడూ తిట్టరు మన భారతీయ సంస్కృతికి భారతీయ ప్రతిష్ట సంస్కృత సంస్కృతిశ్చ సంస్కృతము ఒకటి సంస్కృతి ఒకటి సంస్కృతి అర్థమవ్వాలంటే మనకు సంస్కృతం అర్థమవ్వాలి కాబట్టి శంకరులంతటి వారు ఇన్ని వాంగ్మయాలని సంస్కృతంలో రాయకుండా ఆయన తెలుగులోనో హిందీలోనో మరాఠీలో రాయవలసింది అప్పుడు సంస్కృతంలో సంస్కృతాన్ని వ్యాకరణాన్ని సంస్ శంకర్లు ఖండించారు అని అంటారు తప్పది అర్థం కాని వాళ్ళు అంటారు ఇక్కడ శంకరులు దేన్ని నిరసిస్తున్నారు అంటే కర్మని నిరసిస్తున్నారు అయ్యా కర్మ మోక్షాన్ని ఇస్తుందనుకోవడం పొరపాటు కర్మని నువ్వు రక్షిస్తుందనుకోవడం పొరపాటు కర్మలు నిన్ను ఉద్ధరిస్తా ఏమిటి మేము చాలా పుణ్యం చేసేసుకుంటానండి ఇంకా ఓ దానాలు ధర్మాలు దేవాలయాలు క్షేత్రాలు అక్కడికి వెళ్ళిపోవడం దీపాలు పెట్టేయడం లేకపోతే అక్కడ పొరులుడు దండం పెట్టాడు లేకపోతే కాళ్ళు పైకి పెట్టి తల కిందకి పెట్టి శీర్షాసనంతో నడిచేసి లేకపోతే కుక్కుటాసనం వేసి నడిచేసి లేకపోతే రోజు ప్రాణాయామం చేసేసి యోగాసనాలు చేసేసి యజ్ఞయాగాది క్రతువులు చేసేసి భక్తితో భజన చేసేసి అఖండామ సంకీర్తనలు ఉన్నదంతా ఊడ్చి పెట్టేసి వీధిని పారోసి దానం చేసేసి వస్త్రదానం అన్నదానం కన్యాదానం భూదానం గోదానం సువర్ణదానం హిరణ్యదానం ఆ దానం ఈ దానం అన్ని చేసేసి వాగ్దానం ఇంకోటి అన్ని దానాలు చేసేసి శుభ్రంగా జీవితం అన్ని చేసేసుకుంటే అన్ని పుణ్యాలే చేసేవనుకోండి మోక్షం రాదా రాదు అదేంటు బాబు ఇంతసేపు చదివాని లిస్టు రాదని ఒక్క మాటలో తేల్చి పారేస్తున్నారు త్యాగరాజస్వామి వారు అంటారు యజ్ఞాదులు సుఖమా ఆయన అద్భుతంగా అంత త్యాగరాజస్వామి వారు కూడా ఒక్క మాట అంటారు యజ్ఞాదులు సుఖమను వారికి సమమజ్ఞానులు భూమిలో గలరాని అంటే కర్మ వల్ల మోక్షం వస్తుందనుకునేటువంటి గొప్ప పండితుల అజ్ఞానులు భూమిలో ఇంకెవరున్నారయ అని అందుకనే మోక్షము అనేటువంటిది శంకర్లు కూడా వివేక చూడమని చాలా అద్భుతమైన శ్లోకం చెప్తారు పఠన్ శాస్త్రాన్ని యజన్తు దేవాన్ కుర్మాణి భజన్ దేవత ఆత్మైక్య బోధేన వినా విముక్తి నతి బ్రహ్మశతాంతరే కాయినింగ్ అంటే ఈ వర్స్ చాలా అద్భుతంగా ఉంటుంది నువ్వు ఎన్ని భజన్లు చేసినా ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు నువ్వు ఆచరించినా ఎన్ని నోములు పట్టినా ఏవేవి చేసినా దానాలు ధర్మాలన్నీ చేసినా నువ్వు జీవితంలో ఎక్కడా తప్పే చెయ్యకుండా అన్ని పుణ్యకర్మలే చేశావు బుడుంగమని ఒకరోజు ప్రాణం విడిచిపెట్టావు మోక్షం రాదు సుమా మరి ఏమొస్తుందండి వస్తుంది దానికి తగ్గ ఫలితం వస్తుంది పుణ్యకర్మలు కదా పుణ్య ఫలాలనిస్తుంది నీకు గొప్ప పదవినిస్తుంది గొప్ప ఒక పెద్ద దేశానికి ఒక రాజుగా పుడతావు హా చాలా అమ్మో చెప్పండి ఇంకా ఏమవుతుంది నీకు దాసదాసీలు ఉంటారు ఓహో ఇంకా మోర్ ఎక్స్ట్రా అందమైనటువంటి యువరాణులు నీ చుట్టూ ఉంటారు ఓహో ఎంతమంది ఎంతమంది అయినా వస్తారు నువ్వు పుణ్యం చేసుకున్నావు కదా సాధారణంగా ఎవరికైనా యవ్వనం చాలా చంచలమైంది నువ్వు బాగా పుణ్యం చేసుకున్నావు కనుక నువ్వు కొద్దిగా ఎక్కువ ఉంటుంది ధనధాన్య కనక వస్తు వాహనాలు వస్త్రాలు అసలు నీకు ఇంక చెప్పక్కర్లేదు ఆ జీవితం సరే దీనికి ఏం చేయాలండి ఏం నువ్వేం చేయక్కర్లేదు అక్కడి నుంచి జారి పడతావు ఎక్కడికండి పునరపి జననం పునరపి శయనం ఈ భూలోకంలో బాగా పుణ్యాన్ని సంపాదించుకుని చనిపోయినటువంటి వ్యక్తికి కానీ ఈ భూలోకంలో బాగా పాపం చేసి చనిపోయిన వ్యక్తికి కానీ మళ్లీ తిరిగి వచ్చి ఆ పాపపుణ్యాలు అనుభవించాలంటే ఒకటే మార్గం తల్లి గర్భం మాత్రమే ఆ తల్లి గర్భంలో పుణ్యాత్ముడి యొక్క తల్లి గర్భంలో రత్నాలు వైడూర్యాలు మంచి డన్ల పరుపు లేకపోతే వీడికి బెడ్రూము కాఫీ షాపు లేకపోతే ఇదేంటివి వాకర్స్ క్లబ్ ఇవేమి ఉండవు पापात्म तल्ली गर्भं पा कपलेम तल्ली गर्भं पुण्यात्मिका पापा मुड़कना ती गर्भं आद कर्म प्रसंगा कलयति कलुष स्थित्रृण्मूत्रेध्य मध्य क्वतरांत वेदा यद्युखम व्यथयतितरा शक्यक्त क्षंतराधिहांभरकन बागपुण्या महापापात्मक तर्भंटे तीन गर्भं मारु रहा ఆ తల్లి గర్భం ఎలా ఉంటుంది వృన్మూత్ర మేధ్య మధ్యే ఒక పక్క మలసంచి ఒక పక్క మూత్ర సంచి కొతయ తిని తరాత లోపల ఉమ్మినీటిలో తేలుతూ ఉండడం పేగులతో చుట్టబడి ఉంటాం ముడత పెట్టి చుట్టబడి ఉంటాం వీడికి గాలి ఆడకుండా నోరు ముక్కు నోరు అన్నీ కుట్లు లేకుండానే కుట్టిపాడేస్తుంటే తెరిస్తే లోపలికి వెళ్ళిపోతుంది అంతా వీడికి ఆహారం తల్లి ప్రేగు నుంచి వీడి యొక్క ఒక పేగు వస్తుంది అక్కడి నుంచి వెళుతుంటుంది సప్లై నోటితో కూడా తినలేదు తుఃఖం ఎందుకయ్యా పరమేశ్వర నేను అన్ని పుణ్యాలే చేసుకున్నాను కదా జీవితంలో నన్నెందుకు ఇంత బాధ పెడతావు పుణ్యం చేసుకున్న చూడండి అందమైన బంగారు ఉంగరం తయారవ్వాలన్నా నిప్పులో పడవలసిందే రాగి ఉంగరం తయారవ్వాలన్నా నిప్పులో పడవలసిందే ఎందుకని నిప్పులో పడందే ఉంగరం అంటూ తయారవ్వదు అర్థమైందే కాబట్టి బంగారు ఉంగరం తయారవ్వాలన్నా నిప్పులో పడి కాలాల్సిందే రాగి ఉంగరం వెనపతి తయారు చేయించుకోవాలనుకోండి అది తయారవ్వాలన్నా నిప్పులో పడి కాలవలసింది కాలిన తర్వాత తయారైన తర్వాత ఇది బంగారం ఓహో చాలా బాగుంటుంది ఇది రాగి చూడండి కాలినప్పుడు రాగి బంగారానికి పెద్ద తేడా ఏమి తర్వాత దాన్ని తయారు చేసి దాన్ని పాలిష్ పెడతారు చూసారా అప్పుడు బంగారం మెరవడం మొదలెడుతుంది రాగి అలానే ఉండిపోతుంది కానీ ఈ లోకంలోకి వచ్చి నీ పుణ్యాల్ని పాపాలని అనుభవించాలనుకుంటే మార్గం దానికి మీడియం ఏంటనంటే మాతృగర్భమే అందుకని దాని శంకర్ నిరసిస్తూ పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం సరేనండి పుట్టాం బాగుంది ఏదో కష్టపడ్డాం తల్లి గర్భంలో తొమ్మిది నెలలు బయటపడ్డాం అక్కడి నుంచి మరి ఆ తర్వాత హాయే కదా పడ్డమే మహారాజు గారింట్లో పెద్ద కోటలో ఆ ఉయ్యాలు చూస్తే నవరత్నాలతోటి పొదగబడి ఉంటుంది ఇంకా గోల్డెన్ తో ఫీడ్ చేస్తూ ఉంటారు అసలు చెప్పులు కూడా నవరత్నాలు పొంది ఉంటాయి అసలు అన్నీ మొత్తం ఇంకసలు అదొక రకమైనటువంటి అలౌకికమైన ఆనందం అసలు ఎవడు పొందలేంది కదా పొందుతాం కదా సరే దానికి శంకర్లు అంటారు ఏష ఆనంద స్వప్నవత్ అనిత్య మీకు పుట్టి మళ్ళీ పుణ్యాలన్నీ చేసుకుని మళ్ళీ ఓ తల్లి గర్భంలో పుట్టి వెన్నీ అనుభవించాలని కోరుకుందనుకోండి అంత కష్టపడక్కర్లేదు రాత్రి పడుకునే ముందు ఈరోజు రాత్రి నేను స్వప్నంలో బాగా అది అనుభవించాలి ఇది అనుభవించాలని బాగా పదిసార్లు అనుకుని పడుకున్నారనుకోండి మంచి కళలో నిద్రలోకి వెళ్ళేటప్పటికే ఒక మంచి అప్సరస గర్భంలో పుడతారు ఇంకా మీకు కూడా కోటేరు ముక్కు కళ్ళు కాళ్ళు చేతులు మనిషి ఎత్తు పొడుగు మంచి టీవీగా అలా బయటకు వస్తారు స్వప్నంలో ఓ రాజాది రాజ రాజమార్తాండ రాజగంభీర రాజ దుర్మార్గ రాజపరాక్ బహుపరాక్ అనుకుంటు ఎవరో ఏమో వచ్చేసింది మధ్యలో ఏదో వచ్చేసింది మధ్యలో అపశబ్దం మీద ఇవి ఎన్ని ఓ చెప్పుకుంటూ బహుపరాక్ పరాక్ బహుపరాక్ అనుకుంటూ చెప్తుంటారు మనం వెనకాల తిరుగుతుంటారు ముందు తిరుగుతుంటారు భోజనం అవి ఇవి అన్ని ఓ ఇంకా చూడక్కర్లేదు ఈ స్వప్నం సాగుతున్న సేపు చాలా ఆనందంగా ఉంటారు కదా అయిపోతే లేచి చూస్తానే ఉండదు అలాగనే ఈ మేలుకున్నటువంటి స్థితి కూడా స్వప్నతుల్యమే అనుభవించినంతసేపు ఉంటుంది ఆ తర్వాత ప్రాణం ఆగిపోతే అయిపోయింది నితులు అయిపోయింది ఆ పుణ్యమంతా ఈ ఆటోలో ఎక్కేంత వరకు ఒకలా ఉంటాం ఎక్కిన తర్వాత వాడిని ఇలా తిప్పుతాడు ఒక మేట అప్పుడు కలుకమంటుంది గుండె అప్పుడు నుంచి వీడికి వెళ్లే ఊరు గుర్తుండదు ఆ మీటర్ వైపు చూసే చూస్తుంటారా మీటర్ వైపు చూసి ఇంకెన్ని కిలోమీటర్లు అంటారు వచ్చేస్తుంది లేని ఉండండి అంటారు ఆ మీటర్ తిరిగిస్తూ ఉంటుంది వీడికి కంగారు ఆటోలో కూర్చున్న సుఖం ఉండదు వీడికి బీపీ పెరుగుతూ ఉంటుంది అక్కడ మీటర్ పెరిగిపోతే వీడికి బీపీ పెరుగుతూ ఉంటుంది ఎప్పుడు దేవుడు ఈ వచ్చేస్తుంది కంగారు వీడికి తిప్పుతూ ఉంటాడు అనమాట అదే సందు డైరెక్ట్ గా వెళితే వచ్చేస్తుంది వీడి కొత్త కదని తిప్పుతూ ఉంటాడు ఊరంతా తిప్పి తిప్పి వీడి జోబుల బాబు ఇంకా నా దగ్గర ఉన్న డబ్బు దీది మీటర్ అయిపోయింది ఇక్కడ ఆపిచేళ్ళిపోతానంటారు మన సుఖాలు కూడా అంతే అనుభవించలే మీరు అనుకుంటున్నారేమో బాగా డబ్బుండి ఇప్పుడు సపోజ్ ఒక గొప్ప విషయం ఏంటంటే నేను ఒకసారి ఫ్లైట్లో ఢిల్లీ నుంచి వైజాగ్ వస్తున్నాను వస్తుంటే ఒక గొప్ప ఇండస్ట్రియలిస్ట్ ఆయన నా పక్కనే ఉన్నారు ఆయన ఏంటంటే స్వామీజీ మీరు సన్యాసి కదా మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తున్నారు తప్పిందే సన్యాసిని ప్రశ్నిస్తాడు ఏం లేదండి ఒక ప్రశ్న ఈ లోకంలో సుఖంగా ఎవరుంటాడు అండి అన్నారు అడుక్కునే వాడుకున్న సుఖం నీకు లేదు నాకు లేదన్నారు ఓపెన్గా అన్నాను అతను బాగా సపోర్టివ్గా ఉన్న మనిషే చాలా అంతా సపోర్టివ్గా తీసుకున్నాను అదేంటండి నాకు లేదంటున్నారు నీకు లేదంటే నా దగ్గర ఎంత డబ్బు ఉందండి ఏముంది అన్నారు ఏవైనా ఒక మాట చెప్తాను నేను సన్యాసిని అబద్ధం చెప్పవలసిన అవసరం లేదు నువ్వు చాలా గొప్పవాడివి నిన్ను పొగిడితే నాకు పది రూపాయలు ఇచ్చే కానీ నీ దగ్గర అబద్దం చెప్పి ఆ డబ్బు కోసం నేను పొగడాల్సిన అవసరం లేదు నేను ఉన్న యథార్థం చెప్పాను అడుక్కునేవాడుకున్నంత సుఖం మనకు లేదు మన ఇద్దరికీ లేదు ఇందులో అర్థం ఏమిటి మర్మం ఏమిటి అని అడిగాడు ఊరుకున్నంత సుఖం లేదు బోడుగున్నంత సుఖం లేదు ఊరుకున్నంత ఉత్తమం బోడుగున్నంత సుఖం లేదంటారు కదా దీనిలో చాలా పెద్ద కథ ఉందయ్యా అన్న చెప్పండి నక్షల్లో చెప్పండి అన్నాడు సరే చెప్తాను నువ్వు ఎన్ని కోట్లు సంపాదించా అడిగాడు నా లెక్క ప్రకారం యథార్థంగా మీరేం ఇన్కమ్ ట్యాక్స్ కాదు కదా మారు వేషంలో రాదు సన్యాసిని నా పేరు పరిపూర్ణానంద సరస్వతి మా గురువు గారి పేరు దయానంద సరస్వతి ఇందులో అనుమానం నా ఫోటో నా అడ్రస్ ఆశ్రమం రాగాను అయితే పక్కగా అటు చూసి ఓ కోట్లు దాకా ఉంటా ఓహో చాలా చాలా అద్భుతం సరే మీ ఇల్లు ఎక్కడుందని అడిగాను మా అండి ఢిల్లీలో చాలా పెద్ద ఇల్లుందండి ఇంక అసలు చాలా పెద్దది కరోల్బాగ్ ఏరియాలో చాలా పెద్ద కాస్ట్లీయెస్ట్ హౌస్ అండి ఎన్ని గదులు ఉంటాయని అడిగాను ఒక కింద ఒక ఆరు గదులండి పైన ఒక ఏడు గదుల దాకా ఉంటాయి పదులు భార్య పిల్లలు ఉన్నారు కదా ఉన్నారు నలుగురు పిల్లలు ముగ్గురు ఆడపిల్లలు పెళ్లి చేశాను ఒక అబ్బాయి అతను ఫారెన్లో సెటిల్ అయ్యాడు మరి నువ్వు చేసే బిజినెస్ ఏంటంటే నాది ప్రొఫెషన్ ఇది నాకు ఈ ఇండస్ట్రీస్ ఉన్నాయి నేను వెళ్ళాలని చూసుకోవాలి సరే నువ్వు ఢిల్లీలో నెలకి ఎన్ని రోజులు ఉంటావు అడిగాను నెలకి హార్డ్లీ ఉంటే ఒక త్రీ డేస్ ఇంట్లో ఉంటానండి మిగతా ట్వంటీ డేస్ బయట ఉంటానంట అంటే నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటికి సుఖం లేదు అంతేనా నీ ఇంట్లో నీకు సుఖం లేదు సరే ఇక నా గురించి నేను సన్యాసి నాకు ఆశ్రమం గట్టిపడేసాను కానీ అక్కడ నా తప్ప మిగతా అందరూ కూడా ఆనందంగా ఉంటున్నారు అక్కడ అక్కడ ఉండేదంతా నా పేరు చెప్పుకొని స్వామికి ఆశ్రమండి స్వామి చాలా గొప్పవారండి వీళ్ళందరూ ఎక్కువ ఉంటున్నారు వాళ్ళు సుఖంగా ఉంటారు కానీ నేను ఒకరోజు అక్కడ ఉండడం మొదలు అయితే నెలకి రెండు మూడు లక్షలు ఖర్చు అవుతుంది దానికి పోషించడానికి ఏం కాబట్టి నేను దానికోసం నేను బయట తిరుగుతున్నాను నువ్వు దీనికోసం బయట తిరుగుతుంది అంటే మన ఇద్దరికి ఫస్ట్ది ఏ రెండోది నువ్వు ఇరవై రోజులు నీ భార్య చేతితో తిండి తినవు హోటల్లో ఎవడు వండాడో ఎప్పుడు వండాడో నిన్నటి ఈరోజు వేడి చేసి పెడేశాడో ఏం చేశాడో ఇవన్నీ అంటే తిండి సౌఖ్యము నీకు లేదు నాకా బయట తింటే పడదు కనుక ఏ పండో కాయో కూర తిని అలాగే నేను పశువులో పశువులా బతకాలి కాబట్టి నీకు ఇంటి సౌఖ్యం లేదు నాకు ఆశ్రమ సౌఖ్యం లేదు నీకు తిండి సౌఖ్యం లేదు నాకు భిక్షా సౌఖ్యం లేదు ఇకపోతే నీకు నాకు నిద్ర సౌఖ్యం ఉందా చెప్పండి ను రాత్రి పడుకుంటావు ఫోన్ వస్తుంది వెంటనే ఏమో అక్కడ పలానా కొంపలంటూ పోయిందంటే వెంటనే ఫ్లైట్కి గుచ్చుకుంటావు దానికి ఏదో చేసుకుని ఇంకో ఊరు అక్కడికి వెళ్తావు ఇక్కడికి తిరుగుతావు నిద్ర సౌఖ్యం లేదు నాకు ఉండదు ఎందుకంటే రాత్రి ఎన్నింటికి పడుకున్నా ఉదయం మూడున్నర ఏటమికి లేచి లేకపోతే కుదరదు కాబట్టి రాత్రి దాకా మనుషులు వచ్చి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ దుఃఖాలు బాధలు చెప్పి వాళ్ళకి దుఃఖాలు వదులుతాయో లేదు తెలియదుగా నాకు ముందుకు తగిలించేసిపోతారు గృహ సౌఖ్యము లేదు పిండి సౌఖ్యము లేదు నిద్ర సౌఖ్యము లేదు అంటే నిజంగా ఆలోచించు నువ్వు కోట్లు నూట యాభై కోట్లు ఉన్నాయి ఇంట్లో ఏ రోజు ఉండవు భార్య ముఖం నెలకి మూడు రోజులు చూస్తావంటే ఈ సూర్యుడికి ఛాయాదేవికి ఉన్న సంబంధంలా ఉన్నాయి నీది సూర్యుడికి భార్య ఛాయాదేవి ఆయనకి చాలా మంది ఉన్నారు పద్మిని ఉషా సౌమ్య ఛాయ ఉన్నారు అందులో ఈ ఛాయాదేవిని ఎప్పుడు చూడ్డాయని ఎందుకని సూర్యుడు వెళ్తుంటే ఆయన వెనకాలే నేడు ఉంటుంది ఎప్పుడు ఇలా తిరిగాడంటే నేడ వెనక్కి కాబట్టి ఎప్పుడూ పాపం సూర్యనారాయణ మూర్తి ఆయన భార్యని చూసి అరగడు ఆయనకి హాలిడే కూడా లేదు సండే మనకు హాలిడే కానీ సూర్యుడికి మటుకు హాలిడే ఉండదు ఏమండి కాబట్టి నువ్వు ఈ సూర్యమూర్తి సూర్యనారాయణ మూర్తి లాగా నెలకి మూడు రోజులు ఆ మూడు రోజులు ఆవిడ ఇంట్లో ఉండొచ్చు బయటకు వెళ్ళిపోవచ్చు లేకపోతే వాళ్ళ అమ్మగారి ఇంటికెళ్ళొచ్చు ఏదో కార్యక్రమం ఆవిడ బయటకెళ్ళొచ్చేది అవ్వచ్చు కాబట్టి నీకు ఏ రకంగానూ సౌఖ్యం లేదు నిజమే స్వామి యథా చెప్పారు మీ పరిస్థితి నా పరిస్థితి అనే ఉంది కానీ అడుక్కునేవాడు ఎలా సుఖంగా ఉంటాడు చెప్తాను వాడికి ఏం పోయింది పెట్టుబడే ఏమీ లేదు ఓ బొచ్చిద్దుకుంటాడు వెళ్ళి కూర్చుంటాడు ఆ రోజు ఎన్ని పడితే అంత వాడి ప్రారంభం శుభ్రంగా మీరు గమనించండి అడుక్కునేవాడు టైమింగ్స్ మెయింటైన్ చేసినట్టు మనం ఎవరైనా చేస్తాం అడుక్కునేవాడి యొక్క టైమింగ్స్ ఎలా ఉంటుందంటే వాడు కరెక్ట్గా ఇంట్లో వస్తుంది భజగోవిందంలో శంకర్లు ఉదయం లేచి వాడు చలిగదండి స్నానం చేయడు మంచి బట్టలు అది వేసుకుని మొహం కడుక్కొని బొట్టది పెడతాడు నీట్గా పెడతాడు శుభ్రంగా అర్థం చేసుకుని వాడు చేసుకునేంత మేకప్ టైమింగ్స్ మాకు ఎవరికీ ఉండవు వాడికి పని పెట్టి కూర్చోవడమే పని వాడికి పెట్టుబడేలా ఆసనం పద్మాసనం ఒకటే పద్మాసనం వేసి కూర్చోవడం వచ్చేది ఎదురుకుండా పెట్టుకుని శుభ్రంగా అలంకరించుకొని కూర్చుంటాడు కూర్చుని ఇంకా అక్కడ కూర్చుని ఏదో ఒకటి వాడికి అనుకుంటూ ఉంటాడు భావిస్తూ ఉంటాడు ఎనిమిదిన్న రవంగానే వెళ్ళిపోతాడు నేను ఋషికేసులు ఎదా అర్థంగా చూశాను ఎనిమిదిన్నర కొడితే వాడు వెళ్ళిపోతాడు టిఫిన్కు వెళ్ళిపోతాడు ఆ నాష్టాకర్ణ హాయ్ అంటాడు మరి ఇదేంటరా ఉండు ఎవరైనా వస్తారు యాత్రికులు వస్తారంటే ఆనేదో జానేదో అమ్కో మాలూమ్ నై బస్ అమ్ జానాహ్ వాడు వెళ్ళిపోతాడు కరెక్ట్గా రాత్రి కూడా చూడండి వాడు ఎక్కువ టైం మేలుకోవడం వాడికి ఒంటికి పడదట మళ్ళీ మధ్యాహ్నం లంచ్కి వెళ్ళిపోతాడు శుభ్రంగా మీరు మీకు తెలీదు లంచ్కి మీరు వాళ్ళు చూడండి వాళ్ళకున్నంత సౌకర్యం ఇంకోటి ఉండదు లంచ్కి వెళ్ళిపోయి శుభ్రంగా తినేసి వచ్చి పడుకుంటాడు రెండు గంటలు అప్పుడు ఇంకా ఈ బిజినెస్ ఉండేది ఇంకా షాప్ ఉండదు బెగ్గింగ్ షాప్ ఉండదు అప్పుడు ఇంకా మధ్యాహ్నం మూడు గంటలకు లేచి మళ్ళీ బొట్టు గిట్టు పెట్టి సవరించుకుని మొహం కడుక్కొని అప్పుడు టీ ఒక కప్పు టీ తాకేసి బిస్కెట్స్ అవి తినేసి స్నాక్స్ టీ వాడికి బ్రహ్మాండంగా మన వాళ్ళకాడ పొద్దు తీసుకొచ్చి ఇక్కడ శైశీలం పడేసి మూడున్నరకు టీ పెట్టలేదు ఇంక నాలుగున్నరకే అవ్వేటట్లేదు ఐదింటికి అయ్యేటట్లేదు వాళ్ళక్కడ రాత్రి కూడా చూడండి వాడు ఎక్కువ టైం మేలుకోవడం వాడికి ఒంటికి పడదట్ట అందుకని రాత్రి ఆరు ఏడవగానే మూసేస్తాడు దుకాణం వాడికి ఏమైనా ఊర్లు తిరగాల లేదు వాడికి పర్మనెంట్ అడ్రస్ వాడి వాడికి నిద్ర సౌఖ్యం ఉంది స్థల సౌఖ్యం ఉంది తిండి సౌఖ్యం ఉంది హాయిగా ఉన్నాడు వాడు వాడికి హాయి నీకు లేదు నాకు లేదు మరి వాడికి ఎందుకు హాయి ఉంది ఈ వస్తువులు ఉన్నాయనే ఇల్లుందనే డబ్బుందనే కాదు వాడు హాయిని ప్లాన్ చేసుకున్నాడు నువ్వు హాయిగా ఉండకుండా ఉండడానికి ప్లాన్ చేసుకున్నావు అది తర్వాత వాడు హాయిగా ఉండేందుకు ప్లాన్ చేసుకున్నాడు అడుక్కుంటే శుభ్రంగా ఉండొచ్చు అందుకని ఇప్పుడు ఏమందరినీ అడుగు చెప్పట్లేదు అడుగుకుంటేనే హాయిగా ఉంటానని నేనేం చెప్పట్లేదు అంటే సుఖము అనేదానికి డబ్బు సాధనం కాదు సుఖము అనేదానికి ఇళ్ళు సాధనం కాదు సుఖము అనేదానికి అవేమీ సాధనాలు కావు సుఖము అనేదానికి మీ మనసు సాధనం అంటే మన ఏవ మనుష్యానాం కారణం బంధ మోక్ష మనసు సాధనం సుఖానికి కాబట్టి ఇక్కడ విశేషమైనటువంటి పుణ్యం సంపాదించిన ఆ పుణ్యము అనేటువంటిది ఫలాల్ని ఇస్తుంది ఆ ఫలాలు అనేటువంటిది ఎంతవరకు అంటే తాత్కాలికం ఫలం దానికి అర్థం కూడా చాలా అద్భుతంగా చెప్తుంది ఫల్గుదయ లీయతే ఫలం మనం ఒక మంచి అరటి పండు కొనుక్కొచ్చి పెట్టామనుకోండి చుక్క అరటి పండులు చాలా ఇష్టం కొనుక్కొచ్చి పెట్టాం తినాలని ఒక రెండు మూడు రోజులు హడావిడి పడిపోయి చాలా కార్యక్రమాలు నిమగ్నమై మర్చిపోయామనుకోండి అది ఆగుతుందే పాపను నా గురించి హైదరాబాద్ తెప్పించారు చుక్కరిటి పళ్ళు పాప చాలా ఇష్టం నేనంటే నన్ను తినకుండా ఆయన ఇలా పాడైపోతే బాగుండు ఆగిపోతే దాని ప్రాసెస్ అది దాని కుళ్ళిపోవడం మొదలెడుతుంది మనం పక్కన పెట్టి రెండు మూడు రోజులు మర్చిపోయామంటే అది కుళ్ళిపోవడం తథ్యం ఎందుకని ఫలం అంటే దాంట్లో అర్థం ఉంది ఫల్గుదయాలు ఇయతే అది ఎందుకండి అలా ముదురుతుంది అలా పక్వమవుతుంది అలా పండుతుంది అని అంటే కుళ్ళిపోవడం కోసం పండుతుంది ఈ మధ్యలో తినేసామంటే లోపలికి వెళ్ళి కులుతుంది అంతే తప్ప బయట వదిలితే బయట కుళ్ళుతుంది లేకపోతే లోపలికెళ్ళి కదా కుల్లుతుంది కాబట్టి ఈ ఫలాలు కూడా కర్మ ఫలాలు కూడా అంతే మనల్ని పట్టుకుంటాయి అయిపో అయిపోగొట్టేస్తే త్వర త్వరగా అందుకనే వ్యాసుల వారికి కూడా శుకుడు చాలా అద్భుతంగా చెప్తాడు రుణానుబంధ రూపేణ పశు పత్ని సుతాలయ రుణం తత్ర కాతత్ర నాన్న రుణం ఉంటే భార్య భర్త పిల్లలు ఇళ్ళు పశువులు ఇవన్నీ పెరుగుతాయి రుణం పోయే కొద్దే ఉంటునండి పిల్ల పోయినప్పటి నుంచి మా ఆవిడ ఒకలా అయిపోయిందండి ఇది కన్నపిల్ల పోతేనే బాధపడరు కుక్క పిల్ల పోతే బాధపడి మనం రుణానుబంధ రూపే కొంతమందికి సొంత పిల్లలకంటే కుక్కపిల్లల మీద చాలా ప్రేమ ఎందుకని అంటే ఈ కుక్కపిల్ల కన్నపిల్ల కాకపోయినా కుక్కపిల్లగా ఉన్నా ఇది ఏదో జనంలో వీళ్ళ దగ్గరికి బంధం ఉంది తీరలేదు పూర్తిగా అచ్చట ముచ్చట తీర్చుకోలేదు పాప అది మళ్ళీ కుక్కపిల్లగా వచ్చి పుట్టింది అది ఇంట్లో తెచ్చిపెట్టుకుంది ఇవిడ భర్తని పిల్లల్ని ఎవరిని బెడ్రూమ్లోకి రాను కానీ కుక్కపిల్లము పక్కనే ఉండాలి ఈవిడకు కూడా మామూలుగా పరుపు మీద ఒక బెడ్షీట్ వేసి ఉంటుంది దానికేమో వేరే బెడ్డు చిన్న పరుపు దాని మీద ప్లాస్టిక్ ఇది అన్నీ వేస్తుంది వీళ్ళు ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు దీనికి సపరేట్గా ఒక బొట్టు ఉంటుంది దాంట్లో పెట్టి దానికి శుభ్రంగా అందులో బిస్కెట్లు వీళ్ళ టాయిలెట్ కిట్టు సర్దుకునేది అంటే సర్దుంటారు కొంతమందిని చూస్తే నాకు అర్థం కాదు ఏంటి ఇంత వ్యామోహం కుక్క మీద కొంతమందికి పిల్లుల మీద వ్యామోహం ఇది ఏంటి ఇంత వ్యామోహం అని రుణానుబంధ రూపేణ సుతాలయ రుణం తత్ర విముచ్యంతి కాదన ఇళ్ళు ఏమిటోనండి ఒక నెల వరకు మా కాస్తుందండి ఏమిటో అప్పుల పాలైపోయి ఇళ్ళు అమ్మేసామండి రుణం తత్ర విముచ్యంతి అయిపోయింది విముక్తి అయిపోయింది రుణం ఏమోనండి మొన్నటి వరకు మా భార్య బాగా ఉండిందండి జబ్బు చేసిపోయిందండి మూడు రోజులైంది రుణం తత్ర విముచ్యంతి ఏమోనండి స్వామీజీ ఈ ముసలి వయసులో బహ్ మేము పడే బాధలు అంత ఎంత కాదండి మాకు కొడుకున్నాడండి అసలు వాడు అంత భ్రష్టుడు లేదండి మమ్మల్ని వదిలిపెట్టేసి నానా యాతన పెట్టి మా కష్టాలకు మమ్మల్ని వదిలేసి చాలా ఇబ్బంది పెడుతున్నాడండి ఏమిటంటారండి ఇలాంటి ఇలాంటి కొడుకులు కొడుకులైనా రుణం తత్ర విముచ్చి కాతత్ర ఒక్క ప్రశ్న వేసుకోండి ఈ లోకల్లో మీరు పై నుంచి జారి మీ తల్లి గర్భంలో పడేటప్పుడు ఎవడి చేయి పట్టుకుని వచ్చారు ఎవరితో చేయి పట్టుకుని వచ్చారు మీరు ఎంతమంది ఉన్నారని భ్రమించి మీరు ఇక్కడికి వచ్చారు చెప్పండి ఎవరి వచ్చారు చెప్పండి మీరు మీరుగా జారి వెళ్ళేటప్పుడు కూడా మీరు మీరుగా వెళ్ళిపోవాల్సింది మా ఆయన ఉండాలి లేని ఆయన కూడా వస్తారు అదేండి మార్కెట్ ఏంటంటే సినిమా హాలా లేకపోతే ఉన్నది పిక్నికా శ్రీశైలం చేస్తారు కూడా రావడానికి డాయేం కుదరదు ఎవరికి వారే ఏమో నాకు తెలియదు అందులో ఏమో అనుమానం లేదు కాబట్టి ఇక్కడ శంకర్లు అంటున్నారు పుణ్యమైన ఇదిగో ఈ బాధలన్నీ ఉన్నాయి కాబట్టి పుణ్యం కూడా నీకు మోక్షాన్ని ఇవ్వదు మరి ఏది మోక్షాన్ని ఏది నాకు ఆనంద స్వరూపమైనటువంటి నా తత్వాన్ని తెలియజేస్తుంది ఏది నాకు తెలియపరుస్తుంది అంటే ఇక్కడ శంకర్లు అదే అంటున్నారు హే మూఢ హే మూఢమతి అంటున్నారు మూఢమతి అని ఎందుకన్నారు శంకరులు అసలు అంతలా తిట్టాలంటారా అది తిట్టు కాదు ప్రేమగా మనల్ని జాగృతపరచడం అదేంటనంటే సర్వజ్ఞ సర్వేశ్వర శంకరాచార్య రూపేణ అవతీర్య ప్రథమం జ్ఞాన సాధన వైరాగ్యం ఉపదిశన్ పరమ కారుణికత్వేన పితా ఇవ స్వతనయం శిష్యం సంబోధయతి మూఢ అంటే ఇక్కడ శంకరులు మూడు అన్నారు అంటే అందులో ఏదో అర్థం ఉండాలి ఏమిటి అర్థమనంటే సర్వజ్ఞ శంకరుడు సర్వజ్ఞులైన సర్వేశ్వరుడు ఆయన సాక్షాత్ వివస్వరూపం శంకరాచార్య రూపేణ అవతీర్య ఆ పరమేశ్వరుడు పరమాత్మ శంకరాచారు యొక్క రూపాన్ని ధరించి భూమి మీదకి వచ్చాడు ఎందుకోసము అని మనల్ని ఉద్ధరించడం కోసం ఆయనకు కూడా ఈ తల్లి గర్భాన్ని ఆశ్రయించాడు మన కోసం ఆయన కూడా తొమ్మిది నెలలు తల్లి గర్భంలో పడున్నారు సాక్షాత్ కృష్ణుడు కూడా ఈ భగవద్గీతను మనకు కోసం నానా యాతన పడి పది మంది నోట్లో నానా మాటలు పడి అయిన వాళ్ళు కాని వాళ్ళు అందరూ దుర్భాషలాడిన తిట్టిన అన్నిటినీ భరిస్తూ నవ్వుతూ ఓర్చుకుంటూ ఆయన నడుస్తూ తిరుగుతూ ఆఖరి వరకు యుద్ధక్షేత్ర వరకు ఆయన ఓపిక పట్టారు ఎందుకనంటే ఇది కావాలి ఆయనకి అర్జునుడు కోసం ఆయన బ్రతికాడు కృష్ణుడి ఈ లోకాన్ని ఒక్కటి గుర్తుపెట్టుకోడు ఎందుకు అర్జునుడి కోసం కృష్ణుడు ఇన్ని పాత్రలు పోషించాడు అంటే ఆ అర్జునుడిని నిమిత్తంగా పెట్టుకుని మనలందరినీ ఉద్ధరించాడు మనల్ని ఉద్ధరించాలి అని అంటే అర్జునుడు కావాలి ఎందుకు దూడ ఉంటే కానీ ఆవు పాలు ఇవ్వదు దూడ ఉంటే ఆవు పాలిస్తుంది ఆ గోపాలుడు ఏం చేస్తాడు దూడని తీసుకెళ్లి తాగిపించి తర్వాత పక్కకు పెట్టేసి వాడు పాలు పితికి మనందరికీ పావు లీటర్ అరలీటర్ లీటర్ చొప్పున పోస్తాడు లోకమంతా ఉద్ధరింపబడుతుంది అందుకని ఇక్కడ అర్జునుడు నిమిత్తంగా పెట్టుకున్నాడు ఆయన అలాంటి పరబ్రహ్మ స్వరూపమైనటువంటి పరమాత్మ తల్లి గర్భాన్ని ఆశ్రయించక తప్పలేదు ఇంకా నువ్వు ఎంత గొప్ప పుణ్యం చేసుకుంటే మటుకు నువ్వు తల్లి గర్భం కాకపోతే ఉల్లి గర్భంలో పడతావా పిల్లి గర్భంలో పడతావా తల్లి గర్భమే అష్ట కష్టాలు కృష్ణుడికి తప్పలేదు రాముడికి తప్పలేదు నువ్వు నేను ఎంతటి వాళ్ళు ఆలోచించండి ఒక్కసారి మనం ఏమన్నా దాంట్లో తీసుకోతామా తీసుకో కాబట్టి ఇక్కడ శంకర్లు అదే అనేటువంటిది మనం నిలిపుంచుతుంది రుణము తీరిపోతే ఇవన్నీ వెళ్ళిపోతుంది కృష్ణుడు కూడా ఎంతవరకు అతను అవతారాన్ని ధరించి ఉంచాడు అని అంటే భగవద్గీత పూర్తయ్యేంత వరకు యుద్ధం పూర్తయ్యేంత వరకు ఆ తర్వాత కొంతకాలం అదంతా కూడా లీలా విశేషం అంటే సాగింది ఇక్కడ శంకరులు కూడా సర్వజ్ఞ సర్వేశ్వర శంకరాచార్య రూపేణ అవతీర్య ప్రథమం జ్ఞాన సాధనం వైరాగ్యం ఉపదిశన్ పరమకారుణిక పితా ఇవ స్వతనయం శిష్య శిష్యం మూఢహితి సంబోధయతి ఎంత అద్భుతంగా దాని యొక్క మూఢత్వం ఎందుకు పిలిచారు శంకరులు మూఢప్తి అని ఎందుకు తిట్టారు అది తిట్టు కాదు అంతటి శంకరులు మన కోసం పుట్టి మన యొక్క ఉద్ధరణ కోసం ఆయన జన్మించినటువంటి వ్యక్తి మనల్ని పట్టుకొని మూడు మనుషులరాని పెట్టకర్లేదు ఓ తల్లి పిల్లాడిని అయినా నీకు బుద్ధి లేదా అంటుంది అంటే పిల్లాడికి బుద్ధి లేకుండా ఉండాలని బుద్ధి లేని తాపత్రయం కాదు చిరాకుతో అంటుంది అందుకనే శంకర్లు కూడా ఇక్కడ ఒక చిన్న చిరాకును ప్రదర్శించారు ఏంటని ఇంత చెప్తున్నా వీళ్ళకి అర్థం కావట్లేదే ఇంకా ఏదో కర్మలోనో ప్రపంచంలోనో ఏదో ఉందని అనుకుంటున్నారు వీళ్ళు చూస్తే కాలిపోతే గుప్పెడు బూడిది కూడా మిగలదు వీళ్ళకి అలాంటివి వీళ్ళు అర్థం చేసుకోలేక వాళ్ళ జన్మని వ్యర్థం చేసుకుంటున్నారనేటువంటి తాపత్రయంతో ఆ చిరాకుతో ఇక్కడ శంకరులు తండ్రి ఏ విధంగా తన కొడుకుని మందలిస్తాడో అలాగని ఇక్కడ శంకర్లు కూడా మన శిష్యులను కనుక మనని మందలిస్తున్నారు ఏమని మూఢమతే ఓ మూఢమతి ఓహో కొంతమందికి అరవై ఏళ్ళు వస్తుంది ఉదయం వేస్తే పేపరు నోట్లో సిగరెట్టు చేతిలో కప్పు కాఫీ లేకపోతే నాకు జరగవలసినవి జరగదు ఈ మధ్య టీవీ కూడా టీవీ పేపరు కప్పు కప్పు కాఫీ నోట్లో సిగరెట్ ఇవన్నీ ఓ మూఢమతే మార్చుకో దారి మార్చుకో లేకపోతే నీకు దారి తెన్ను లేకుండా అయిపోతుంది కొంతమంది ఉదయం లేస్తే సాయంత్రం వరకు రిటైర్ అయిపోతారు లేకపోతే ఒక వయసు వచ్చేస్తుంది అరవై డెబ్భై డెబ్బై ఐదు వస్తుంది అయినా కూడా వాళ్ళకి ప్రాపంచికమైనటువంటి విషయ వాసలను వాళ్ళని కూడా శంకర్లు ఇక్కడ మందలిస్తున్నారు మూఢమధ్యే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి నువ్వు అనుకున్నవి నువ్వు మాట్లాడుకునేవి నువ్వు ఆలోచించేవి కూడా నిన్ను రక్షించదు యదార్థమే సత్యం నగ్న సత్యం ఇది మనం జీవితంలో గుర్తుంచుకోవలసిన సత్యం సంప్రాప్తే సన్నిహితే కాలే అంటే ఇక్కడ ఏమైనా శంకరాచార్యుల వారు ముసలివాడిని లేకపోతే బాగా ముదుసలేని ఏమైనా సంబోధిస్తున్నారా లేదు ఇరవైలో కూడా ఒకటికి సంప్రాప్తే సన్నిహితే సహి ఇరవైలో కూడా వాడికి మరణం రావచ్చు ముప్పైలో రావచ్చు ముప్పై ఐదులో రావచ్చు నలభై అవ్వచ్చు నలభై ఎప్పుడు వచ్చి పడుతుందో పిడుగు వచ్చినట్టు తెలియదు కాబట్టి అబ్బాయి సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్ష ఇది ఏది నేను రక్షించదు మరి ఏం రక్షిస్తుంది భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే ఒక చెట్టు ఉందనుకోండి చాలా బలిష్టమైన చెట్టు ఉందనుకోండి ఆ చెట్టుకి కొమ్మలు ఉన్నాయి మనం ఏం చేస్తున్నామంటే కొమ్మల్ని పట్టుకొని వేలాడుతున్నాం ఆ కొమ్మలు ఇప్పుడు విరిగిపోతాయో తెలియదు అది జాగ్రత్తగా ఉండదండి మనం పట్టుకునే చెట్టుని పట్టుకుంటే గట్టిగా ఉండగలం విరిగి జారి పడిపోయే కొమ్మల్ని పట్టుకున్నాం అనుకోండి వాటితో పాటు మనం పడతాం ఈరోజు మనం పట్టుకున్నవన్నీ కొమ్మలే చెట్టు కాదు కాబట్టి శంకర్లు అంటున్నారు కొమ్మల్ని పట్టుకున్నవరా అది ఎప్పటికైనా జారి పడిపోతుంది నిన్ను పడేస్తుంది భార్య ఒక కొమ్మ భర్త ఒక కొమ్మ పిల్లలు ఒక కొమ్మలు డబ్బు ఒక కొమ్మ ఇళ్ళు ఒక కొమ్మ ఇవన్నీ కొమ్మలే కానీ కొమ్మలన్నిటికీ చెట్టు భజగోవిందం భోవిందం గోవిందం భూఢమతే చెట్టుని గట్టిగా పట్టుకుంటే పడవు కానీ చెట్టు అంటే మానుని గట్టిగా పట్టుకుంటే పడవు కానీ నువ్వు కొమ్మల్ని పట్టుకుంటే అవన్నీ విరిగి పలపలా రాలిపోతాయి అర్థమైందా అవన్నీ కాలి బూడిదయ్యే వాటిని పట్టుకుంటే నువ్వు వాటి వెనకాల వెళ్ళడమే ఎందుకు సంప్రాప్తే సన్నిహితే కాలే మీరొక్కటి ఆలోచించండి ఈ లోకంలో నా భర్త పోయాడు కాబట్టి నేను వెళ్ళిపోవాలి లేకపోతే నా భార్య పోయింది నేను చచ్చిపోవాలి నా కొడుకు చచ్చిపోయాడు నేను చచ్చిపోతాను లేకపోతే నా తల్లిపోయింది నేను చచ్చిపోతాను లేకపోతే నా ప్రియురాలు పోయింది నేను పోతాను అని క్షణిక ఆవేశంలో ఆ క్షణంలో రావచ్చు కానీ మన బంధువులు మన మిత్రులు మనం ఓదార్చిన తర్వాత అంతే కదా వాడి దాని పోయాడు పోని అనుకుంటాం మనం కాంప్రమైజ్ అవుతాం జీవితాన్ని వెళ్ళి అది జీవించడం మొదలు ఒకరు పోయారని మనం వెళ్ళం కాబట్టి ఆ పోదలుచుకున్నటువంటి వాళ్ళకి శంకర్లు ఉన్నారు అబ్బాయి నీకు టికెట్ కన్ఫర్మ్ అయితే వీళ్ళెవ్వరూ కన్ఫర్మ్ చేసుకోరయ్యా వాళ్ళు ఆర్ఏసీలు వెయిటింగ్ లిస్టులు ఇంకా కన్ఫర్మ్ కాని టికెట్లు ఏమైనా ఉంటే అది ఇవ్వమని అడుగుతుంటారు నీకు టికెట్ కన్ఫర్మ్ అయితే వీళ్ళు పోవాల్సిందంతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతేంజ్ కరణే అంటే వ్యాకరణ సూత్రాలని కాదు కర్మ నిన్ను రక్షించదు పటంతు శాస్త్రాన్ని యజంతు దేవాన్ కురువంతు కర్మాణి భజంతు దేవత మరి అలా ఏది రక్షిస్తుంది అంటే ఏ పరమాత్ముడైతే వేదాంత వాక్య విచారణ ద్వారా తెలియబడుతున్నాడో ఆ పరమాత్ముని పొందాలి అది పొందాలంటే ఏం కావాలి అసలు ఇవన్నీ అర్థమవ్వాలంటే ఏంటంటే బాగుంది స్వామీజీ మీ దగ్గర వింటున్నంతసేపు బాగుంటుంది అది వింటున్నంత సేపు మనకు బాగా ఉంటుంది శాస్త్రానికి ఉండేటువంటి గొప్పదనం లైట్ ఉన్నంతసేపు ప్రకాశం ఎలా ఉంటుందో అది పోగానే చీకటి వస్తుందో శాస్త్రము అనే వెలుగులో ఉన్నంతసేపు మనకు చీకటి తెలియదు దుఃఖం తెలియదు శాస్త్రాన్ని విడిచిపెట్టి బయటకు వెళ్ళామంటే దుఃఖం ఉంటుంది కాబట్టి ఇక్కడ శంకర్లు అంటారు అదే ఇక్కడ అంటున్నాను అనమాట జ్ఞాన సాధనం వైరాగ్యం ఉపదిశన్ అంటే జ్ఞానానికి సాధనం ఏంటంటే వైరాగ్యం వైరాగ్యము లేనిదే జ్ఞానం అంటే అది జ్ఞానం నిలబడదు శుద్ధము లేని పాత్రలో పాలు పోస్తే ఎలాగైతే పాలు భ్రష్టుపడుతుందో లోపల మనస్సు బుద్ధి నిర్మాల్యం కానిదే నిర్మలమైనటువంటి మనస్సు లేనిదే అందులో జ్ఞానమనేటువంటి పాలన పోస్తే అవి కూడా నిలబడదు ఏమిటో స్వామిని విన్నంతసేపు బాగుందండి కానీ ఏమిటో తర్వాత బయటికి వెళ్ళిపోగానే అన్నీ ఏమిటో అన్నీ పోతున్నాయి లోపలికొస్తే అవన్నీ రాలిపోతున్నాయి బయటకు వస్తే ఇవన్నీ రాలిపోతున్నాయి ఎందుకు ఈ ఎందుకు ఈ రకమైనటువంటి భిన్నమైనటువంటి ద్వంద్వ వైఖరి ఎందుకనంటే మనకు బయట ఉన్నంతసేపు దాన్ని సత్యమని పట్టుకుంటున్నాం లోపల ఉన్న సేపు దీన్ని సత్యమని పట్టుకుంటున్నాం ఈ లోకల్లో రెండు సత్యాలు ఉండవు సత్యం ఎన్ని ఉంటుంది ఒకటే అది ఏదో మీరు నిర్ణయించుకోండి బయటది సత్యమా ఇది సత్యమా అప్పుడు ఏది సత్యమని నిర్ణయించుకున్నారో అది స్థిరంగా ఉంటుంది రెండు సత్యాలు ఉండవు అర్థమైందా కాబట్టి రెండు సత్యాలు ఉండవు లోకంలో ఒక రాజ్యానికి ఇద్దరు రాజులు ఉండరు ఖగోళంలో ఇద్దరు సూర్యుళ్ళు ఇద్దరు చంద్రులు ఉండరు అర్థమైందా అలాగనే ఒక విషయానికి రెండు వైపులా సత్యాలు ఉండవు ఒకవైపు సత్యం ఉంటుంది ఖచ్చితంగా సత్యం ఎప్పుడు ఒకటే రెండవది వచ్చిందనంటే అది అసత్యం అర్థమైందండి అంటే ఇది కూడా సత్యంగా పెట్టుకోవచ్చు కదండీ మేము పెట్టుకోవచ్చు ఇన్నేనా పెట్టుకోవచ్చాను సత్యం ఒకటే రెండవది సత్యం కాదు ఎప్పుడు కూడా సత్యం అనేది ఎప్పుడు ఒకటిగానే ఉంటుంది ఒకటై ఉంటుంది ఒకటిగానే మిగిలి ఉంటుంది దాన్ని రెండోదిగా చూస్తున్నామంటే మనకేదో దోషం ఉంటేనేది రెండోదిగా కనిపిస్తుంటుంది కాబట్టి అది కాదు ఇక్కడ సత్యం అనేది అబాధితం సత్యం త్రికాలేపి తిష్ట తీసత్ ఒకటిగానే ఉంటుంది కాబట్టి ఏది సత్యం బయటది సత్యమా ఇది సత్యమా మీరు నిర్ణయించుకోవాలి ఆ నిర్ణయించుకోలేకపోతున్నా స్వామీజీ అది నిర్ణయించుకునే శక్తిని ఇదిగో ఈ భజగోవిందం మనకు అందిస్తుంది అందుకనే జ్ఞాన సాధనం వైరాగ్యం ఉపదిషన్ వైరాగ్యం అనేది కావాలి ఆ వైరాగ్యం ఉంటేనే జ్ఞానం నిలబడుతుంది స్వామి వైరాగ్యం వస్తే ఇల్లు వాకిల్లు కొంపలన్నీ కొల్లేరు అయిపోతుందేమో స్వామి అలా మరి మా ఇల్లు భార్య పిల్లలు మరి మా సంసారాలు మా యొక్క జీవితాలు ఉద్యోగం వ్యాపారం ఈ హాయిగా ఉంటుంది అర్థమైందా ఇప్పటి వరకు మీరు ఏం చేస్తున్నారంటే త్రీ డీ సినిమా వస్తుంది మీకు గుర్తుండే ఒకటి రెండు రోజుల్లో వచ్చేది మీరు చిన్నపిల్లలు అప్పుడు తీసుకెళ్ళారు త్రీ డీ సినిమాలోకి వెళితే కళ్ళాలు స్పెషల్గా ఉంటాయి వాటికి అవి వేసుకోకుండా చూస్తుంటే అన్ని గందరగోళంగా ఉంటుంది ఇప్పటివరకు మనం అలా బ్రతికాం ఇప్పుడు ఈ భజగోవిందం ఏంటంటే ఆ త్రీ గ్లాసెస్ ఇస్తుంది ఇప్పుడు వేసుకుంటే ఏది ఎంతవరకు నిజము ఏది ఎంతవరకు సత్యమో మనకు అవగతమవుతుంది దాంతో హాయిగా బ్రతికేటువంటి అవకాశాన్ని ఇస్తుంది కాబట్టి భజగోవిందంలో శంకరు మూఢమతే అని అంటే మనల్ని తిట్టాలని కాదు చిరుమందలింపనమాటది మనల్ని అర్థం చేసుకోమని అని చెప్తున్నారు సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతే డుక్రీంకరనే మనం చేసే ఏ కర్మలు కూడా మనల్ని రక్షించవు కాబట్టి ఇది మొట్టమొదటిది మంగళ సూచకంగా ఈ శ్లోకాన్ని చెప్పడం జరిగింది ఒక్కసారి భజగోవింద శ్లోక నాతో పాటు చెప్పండి భజ గోవిందం భజ గోవిందం గోవిందం భూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే ని రక్షతే కాబట్టి భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ ఓ మూఢమతే ఓ మూఢమతి గోవిందుని స్మరించవయ్యా స్మరించడం అంటే ఏంటి గోబి వేదాంత వాక్యై విందతే యహ సహ గోవింద ఎవరేతే వేదాంత ప్రతిపాదితమైనటువంటి సిద్ధాంత రూపంలో భాషిస్తున్నాడో వేదవేద్యుడే భాషిస్తున్నాడో నిగమ నిగమాంత వర్ణితమై ఎవడైతే శోభిస్తున్నాడో అటువంటి పరమాత్ముని పట్టుకో అది ఎవరో కాదు ఎవరది ఆత్మా నీ స్వరూపమై ఉంది వాడెక్కడో లేడు నీ స్వరూపమై ఉన్నాడు ఎక్కడో బయట లేడు నీ స్వరూపంగానే ఉన్నాడు కాబట్టి అటువంటి పరమాత్ముని పొందాలి అది పొందాలంటే మనకు కొన్ని ప్రతిబంధకాలున్నాయి ఆ ప్రతిబంధకాన్ని తొలగిస్తుంది తర్వాత శ్లోకం మొట్టమొదటి భజుగోవింద శ్లోకం ధర్మాన్ని చెప్పింది అర్థమైందా పురుషార్థాలి నాలుగు దాంట్లో మొట్టమొదటి ఏంటి ధర్మం ఇప్పుడు మనకు ధర్మాన్ని చెప్పింది ఏంటి ఏమిటి ధర్మం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ ఆ మూఢమత అది ధర్మం కదా ఆ ధర్మం ఉపదేశం ఏంటి భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ ఉపదేశం ధర్మాన్ని ఉపదేశించారు మొట్టమొదటి భజగోవిందానికి అర్థం ఏంటి అబ్బాయి గోవిందుని కీర్తించు రెండో భజగోవిందానికి అర్థమేంటి గోవిందుణ్ణి సేవించు గోవిందుడే పరమాత్ముడు వాడి తప్ప రెండవది లేదని భావించు అర్థమైందా కొమ్మల్ని పట్టుకోకు చెట్టు మానుని పట్టుకో నువ్వు సురక్షితంగా ఉంటావు ఇక మూడో భజగోవిందానికి అర్థమేంటి తెలుసండి గోవిందుడంటే నీకంటే అన్యం కాదయ్యా నీ స్వరూపంగా భావిస్తున్నాడని గుర్తించు కాబట్టి మొట్టమొదటిది కర్మ రెండవది భక్తి మూడోది జ్ఞానం ఎంత అద్భుతంగా చెప్పారు కాబట్టి భజగోవిందం భజగోవిందం గోవిందం గోవిందం భజ ధర్మాన్ని చెప్పారు ఇప్పుడు రెండో పురుషార్థం ఏంటి అర్థం అర్థం అనేది రెండో పురుషార్థం ఇప్పుడు దాన్ని తొలగించడం కోసం చెప్తున్నారు ఏంటి మూఢ జీహి ధనాగమ తృష్ణుద్ధి ే నిజ కర్మోపాతం విత్తం తేన వినోదయ చిత్తం ఇక్కడ శంకర్లు అర్ధము అనే పురుషార్థాన్ని మనకు తొలగిస్తున్నారు ఇక్కడ జాగ్రత్తగా చూడండి చాలా మంది అంటారు డబ్బు అదొక పెద్ద డబ్బు అనేది శాశ్వతం కాదు దాన్ని వదిలే ఇదేంటి వీడు చెప్తా డబ్బు అనేది కాదు అందుకనే మంచి ఉపన్యాసం ఇస్తున్నట్టు గొప్ప పండితుడు ఏమిటి అనిత్యాని శరీరాన్ని అందరి సొమ్ము నాకే రాని అయ్యా ఈ శరీరాలన్నీ అనిత్యాలయ్యా ఎందుకు ఎన్ని ఏం చేస్తారు ఈ డబ్బు నగ నట్రా ఇవన్నీ మీరేమైనా మోసుకుపోతారా కాలిపోతే బూడిదైపోతుంది కాబట్టి అవన్నీ నాకు పడేసిపోను ఏం చేయమంటారు నాకు పడేసి పోండి ఇటువంటి పుక్కిడి వేదాంతం మనకు పనికిరాదు మెట్ట వేదాంతాలు పనికిరాదు శంకరులు ఎప్పుడు కూడా ప్రతి దానికి విలువ ఉంది అంటారు కానీ ఆయన చెప్పే భావం ఏంటని బయట వాటికే విలువ ఉందని మనం గుర్తిస్తున్నాం అన్నిటికీ విలువ ఉందని గుర్తించే వాడికి గొప్ప విలువ ఉంది దాన్ని మర్చిపోతున్నాం ఈ వస్తువులకి విలువ ఉంది అని గుర్తించే వాడిలో మహత్తరమైన విలువ ఉంది అసలు అది పట్టుకుంటే ఇవన్నీ కూడా చాలు ఇప్పుడు ఒక చిన్న దీపం పెట్టారనుకోండి బాగా గమనించండి చీకట్లో దీపపు కాంతి చాలా బాగా కనిపిస్తుంది ఇప్పుడు ఏం చేసి అంటే ఒక ట్యూబ్లైట్ వేసారనుకోండి దీపం వెలుగుతూ ఉంటుంది ఆ ట్యూబ్లైట్ కాంతి దీపాన్ని డామినేట్ చేస్తుంది అర్థమైందా ఇప్పుడు ఒక థౌజండ్ వాట్స్ తోటి పెద్ద ఫిలమెంట్స్ తోటి ఫ్లడ్లైట్ పెద్దది పెట్టారనుకోండి అప్పుడు ఏమైపోతుందో తెలిసింది దీపపు కాంతి ట్యూబ్లైట్లో విలీనం అయిపోయింది ఈ ట్యూబ్లైట్ కాంతి కూడా ఫ్లడ్ లైట్లోకి పోతుంది ఇప్పుడు ఈ ఫ్లడ్లైట్ పెట్టి ఇప్పుడు సూర్యోదయం అయిపోయింది మెట్ట మధ్యాహ్నం పన్నెండు గంటలు అనుకోండి ఇప్పుడు ఇవన్నీ ఏమైపోతున్నాయి సూర్యుడు ఇప్పుడు సూర్యుడి కంటే గొప్పది ఏమైనా ఉందే కాంతివంతమైంది లేదు అదే నువ్వు సూర్యవత్ ఆత్మా ఆ సూర్యుడు లాంటి వాడివయ్యా నువ్వు నిత్యం ప్రకాశిస్తున్నావు నీ ప్రకాశంలో ఇవన్నీ వెలుగొందుతున్నాయి నేను లేస్తేనే కదా ఇవన్నీ అందుకే కదా శంకరులు కూడా దక్షిణామూర్తి స్తోత్రంలో మరొక మారి చెప్తాను ఎప్పుడైనా విశ్వం దర్పణ తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిర్వౌ ఉద్భూతం యదా నిద్రయా यक्षाकुते प्रबोधसम स्वात्मावा दयाय तस्म श्री गुमूर्त नम इद्रीदक्षिणा नाना छिद्रघटोदर स्थित దీపప్రభాభాస్వరం ప్రభాస్వరం జ్ఞానం యస్ తురాదికరణ ద్వారా బహిస్పందానామీతి తమే భాంతమనుభాతి ఏతత్ సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తమీదక్షిణామూర్త దేహం ప్రాణమీంద్రియాణ్య చలాం బుద్ధి శూన్య విదు స్త్రీ బాలాంధ జడోపమాస్వహమితి భ్రాంత ఎంత అద్భుతంగా దక్షిణామూర్తి శ్లోకాలంటే ఎక్సలెంట్ క్లారిఫికేషన్ అందులో అంటారు ఈ లోకంలో అన్ని కనిపిస్తున్నాయి కదా నీకు అన్నీ కనిపిస్తున్నాయి అని అన్నింటినీ చూసేవాడిని ఎప్పుడైనా చూసావా చూడలేదు కనిపిస్తున్న వాటికి చాలా విలువిస్తున్నావు వాటిని చూసేవాడికి విలువ ఇవ్వట్లేదు నిజంగా విలువ ఎవరికివ్వాలి తెలుసా చూసేవాడే పడిపోతే ఈ కనిపించేవి ఏమైనా వాడికి అనిపిస్తాయా అన్నీ పడిపోతాయి కాబట్టి విలువ ఎవరికివ్వాలి కనిపించే వాటికి విలువ ఇవ్వాలా చూసేవాడికి విలువ ఇవ్వాలా చెప్పండి చూసేవాడికి మనం విలువ ఎవరికి ఇస్తున్నాం ृषुणचिति अद्भुत क्लारफिकेशन अंतने रमण महर्षि गमन आचार ఏం ఆయన చూసే వాటికి విలువిస్తున్నాడని మనం అనుకుంటున్నాం ఏమిటో ఆయన కళ్ళు మిట్లించకుండా అలా రెప్పవేయకుండా అలా చూస్తున్నాయండి ఎంత విలువిస్తున్నారో ప్రపంచానికి అనుకుంటాం కాదు చూసేవాటిని ఆయన చూస్తూ ఎవరైతే వీటన్నిటిని చూస్తున్నారో ద్రష్ట వాడికి విలువ ఇచ్చి అక్కడ నిలబడినారాయణ చేస్తున్నాం కనిపించే వాటితో పాటు మమేకమైపోయి పరిగెడుతున్నాం ఆయన ఏం చేస్తున్నారు తెలుసండి చూసే వాటితో మమేకమే బ్రతుకుతున్నారు కాబట్టి విలువైన వస్తువుతో ప్రతికారు కనుక ఈ రోజుకి ఆయనకి విలువ తగ్గిపోలేదు మనం విలువలేని వస్తువులు వెనకాల పరిగెడుతున్నాం కనుక ఎప్పటికీ మనకు విలువ రానే రాదు కదా కాబట్టి ఇక్కడ శంకర్లు అంటున్నారు మూఢ జీహి ఓ పర్సన్ ఈ డెల్యూషన్ని మానుకోవయ్యా కాబట్టి ఈ ఈ ఈ పరిపక్వమైనటువంటి భావాన్ని పొందాలి ఎలా పొందాలి దాని గురించి ఈ శ్లోకంలో మనకు చాలా అద్భుతంగా చెప్తారు అది మళ్ళీ సెషన్లో పెట్టుకుంటాం